మ్రవస్తమం జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆరు వన్ మోచిభ్రీదశా శ్రీమహాగిపతయే నమ సివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురంపరా భద్రం కెష్ణుయామదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగై స్వాంస స్థమూహి యషేమదేవారాయుద స్వస్తింద్రో ఋద్ధశ్రవా స్వస్తి నోషా విష్వేదా స్వస్తి నష్టో అలిష్టమే స్వస్తి బృహస్పతి ఓం శాంతి తిశాంతి కస్మాచ దేవా బహుధ సంప్రసూతా సాధ్యామనుష్యా పశవో వయాగుంశీ ్రీహియమౌ తపశ్చ్రద్ధాత్యం బ్రహ్మచర్యం విధి సో ఇవన్నీ ఆ అక్షరపరబ్రహ్మ నుంచే పుట్టినవి ప్రాణము లేని జడపదార్థములన్నీ పరబ్రహ్మ నుండే పుట్టాయి నదులు పర్వతములు ఇత్యాది సర్వము ప్రాణము గల చెట్టుచామలు ఇటునట్టు కదిలే ప్రాణులు పశువులు పక్షులు మనుష్యులు సిద్ధులు సాధ్యులు కిన్నరులు గంధర్వులు దేవతలు సో ఇంకా ఇలాంటివి గణాలు ఏవైనా ఉన్నట్లయితే ఈ దేవతాగణములు అవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ నుండి తర్వాత వివిధ క్రియలు ప్రాణాపానములు ఇక్కడ చెప్తున్నాము తర్వాత విధి ప్రాణాపానములను వివిధ కర్మలను విధించేటువంటి వేదవాక్యములు అది విధి అని పేరు విధి అంటే కమాండ్ కమాండ్ అంటే వేదం ఇచ్చేటువంటి ఆ ఇంజంక్షన్ దానికి విధి పేరు ఆ విధి కూడా విధివాక్యము కూడా వేదరూపం కనుక అది కూడా అక్షర పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఇప్పుడు ఒక శబ్దాన్ని మీరు ఉచ్చరించారనుకోండి ఒక పదాన్ని మీరు వాడేరు అంటే మీరే ఆ పదం రూపంగా ప్రకటన అవుతారు మీరంటే ఆ శక్తి మీరు కదండి ఆ శక్తియే శబ్ద రూపంగా పదం రూపంగా మీ భావాన్ని ప్రకటిస్తూ వచ్చింది అంటే ఆ పదము ఆ వాక్యము మీరే ఆ వాక్యం రూపంగా ఉంటారు సో మనకి భేద దృష్టి అలవాటు అవడం చేత నేను వేరు నేను ఉచ్చరించే శబ్దాలు వేరు అని అనుకుంటాం నేను వేరు సో భేద భేద దృష్టి భేద దృష్టి వేరు వివేక దృష్టి వేరు వివేకం వేరు మళ్ళా భేదం వేరు ఎనివే అదంతా చూసిందే మళ్ళీ చూస్తాము సో ఇటువంటి క్రియలన్నీ కూడా ఆ ఈశ్వరుడే క్రియలన్నిటి వెనుక శక్తి ఉంటుంది ఆ శక్తియే క్రియారూపంగా పరణమేశం ఇప్పుడు అలారం గణగణగణం శబ్దం వస్తుంది ఆ శక్తి మీరు ఇచ్చినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది చూడండి ఆ కీకి ఆ టెన్షన్ రూపంగా ఆ శక్తి ఉంది ఆ టెన్షన్లో ఉన్న శక్తే గణగణగణగణ బాగుంది ఆ శబ్దం కింద అలాగే దేహంలో శక్తి ఉంది ఆ శక్తే వాగ్ రూపంగా బయటకు కాబట్టి ఈ శక్తే ఆ శక్తి కనుక వాక్కు కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపమే తర్వాత ఆ ఇంకా ఇమోషన్స్ లేకపోతే వాల్యూస్ బుద్ధి ఎందుకే ధారణలు బుద్ధిలో ఉండేటువంటి భావజాలము భావజాలము రెండు రకాలుగా ఉంటుంది ధారణలు అంటే ఇంటలక్షన్ మీరు బుద్ధిని ఉపయోగించి తెలుసుకున్న సంగతులు తర్వాత ఇమోషన్స్ అంటే భావా భావజాల భావావేశము అంటారు సో ఇవన్నీ కూడా ఆ విజ్ఞాన శక్తి నుంచి వచ్చినవే కాబట్టి ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే సో తపశ్చ శ్రద్ధా సత్యం బ్రహ్మచర్యం నిధిశ్చ ఇవన్నీ ఆ పరమేశ్వరుడే ఇవన్నింటి రూపంగా ప్రకటన అవుతున్నారు మనం భాష్యం చూస్తూ ఉన్నాము వయాంసి పక్షిణ జీవనంచే మనుష్యాదీనాం అని సో పక్షులు అంటే పశుపక్ష్యాదులు ఇవన్నీ కూడా పరస్పరం జీవనం అవుతూ ఉంటాయి సో పశువుల్ని ఇతర పశువులు భక్షిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనుషులు కూడా భక్షిం చేస్తూ ఉంటాయి వీళ్ళకి భక్షించకుండా ఉండే ఛాయిస్ ఉంది వీళ్ళకి కానీ మనిషి అంటే చాలా శక్తి బాగా పెరిగిన వాడు కనుక అలా భక్షిస్తూ ఉంటారు చాలా అన్యాయమైన విషయం ఇప్పుడు ఒక టైగర్ పశువు పెద్ద పులి మొదలైనవి ఆకలి వేసినప్పుడు పరమేశ్వరులు అలాంటి వ్యవస్థ చేసేడు కనుక ఏదో ఒక పశువుని సంహరించి తింటాయి మనుష్యులు అలా చేయాల్సిన అవకాశం అవసరమైన లేదు స్టిల్ దే డూ ఇట్ సో మంచో జడో అది definitely మంచి అయితే కాదు కదా బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఈశ్వరాస్ మేనిఫెస్టేషన్ భాష్యం ఉందాము ప్రాణపానం అంటే ఇంకా దాని గురించి చెప్పేదేం లేదు ప్రాణము అపానము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఉచ్ఛ్వాసముల రూపములో పరమేశ్వరుడే ఉన్నాడు పరమేశ్వరుడే వాయువుగా ఆవిర్భవించి ఉచ్ఛ్వాస నిశ్వాసముల రూపంలో ఈ దేహంలో సకల ఎంత చక్కటి వ్యవస్థ అంటే చెట్టు చెట్లుకి చెట్టు ఫ్లోరా వాటి ఉచ్ఛ్వాస మన నిశ్వాస వాటి నిశ్వాస మనకు ఉచ్ఛ్వాసం ఎంత పెర్ఫెక్ట్ అరేంజ్మెంట్ చూడండి సో ఈ విధంగా పరమేశ్వరుడు ఆ విధంగా ఆయనే ప్రకటమై ఉన్నాడు ఇంకా వ్రీహియవ హర బియ్యము గోధుమలు ఇవి దేనికి అంటే హవిస్సు తయారు చేస్తారు కదా అగ్నిహోత్రంలో ఆహుతి ఇవ్వడం కోసం బియ్యంతో అన్నం వండుతారు దానికి చెరువు అని పేరు చా అంటే ఈ చెరువు చెరువు కాదు సంస్కృతం సో చెరువు అంటే వండిన అన్నము ఇంకా పురోడాశము అంటే గోధుమలతో చేసి దానికి పురోడాశము అని పేరు వాళ్ళ ముద్దలా చేస్తారు సో ఈ హవిస్సు అంటారు హవిస్సు అంటే హోమము చేయబడే ద్రవ్యానికి హవిస్ అని పేరు సో ఆ హవి హవిస్సు తయారు చేయటం కోసం ఈ బియ్యము గోధుములో వినియోగిస్తూ ఉంటారు పనిలో పని ఇక్కడ ఇది కూడా అగ్నే కదా ఇది కూడా హోమమే కదా సో అగ్నిహోత్రంలో వేస్తాము ఈ అగ్నిహోత్రంలో కూడా వేసేస్తాం దాన్ని కూడా ఈశ్వరార్పణంగానే భావన చేసి చేసినట్లయితే హోమం అయిపోతుంది సో ఆ విధంగా ఉండే పదార్థములన్నీ పరమేశ్వరుడే కాబట్టి ఇక్కడ నుండి పచనం చేసే అగ్ని ఆయనే బయటండి భుజింపబడే భోగ్య వస్తువు కూడా ఈశ్వరుడే భోక్త ఈశ్వరుడే భోగ్యము ఈశ్వరుడే తర్వాత తపశ్చా కర్మాంగం పురుష సంస్కార లక్షణం స్వతంత్ర ఫల సాధనం చక్కటి నిరూపణం శంకరుల నిరూపణం చాలా ఒకటి రద్దీగా ఉంటుంది అంటే ఏదైనా మనకి సందేహాలు ఉన్నట్టయితే క్లియర్ అయిపోయి వ్యవస్థ తెలుస్తుంది స్ట్రక్చర్ విల్ బి క్లియర్లీ నో తపస్సు అని ఉంది ఈ తపస్సు రెండు రకాలుగా ఉందని చెప్తున్నారా రెండు రకాల తపస్సు ఒకటి కర్మాంగము రెండు స్వతంత్రము కర్మాంగం అంటే ఇంకొక కర్మ ఉంటుంది దానిలో అంగంగా ఉంటుంది ఉదాహరణకి మీరు శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేశారనుకోండి ఏకాదశి రుద్రాభిషేకం అని ఏదో లింగోద్భవ కాలమని అని మొన్న మీరు చేసుకుంటారు బహుశా మొన్ననే వెళ్ళింది శివరాత్రి ఆ రోజు ఉపవాసం ఉంటారు ఈ ఉపవాసం పేరు తపస్సు ఉపవాసం అంటే తపస్సు కొంచెం కష్టం ఉండాలి తపస్సులో కొంత ఇబ్బంది సహించటం పేరే తపస్సు కష్ట సహిష్ణుత్వం సో ఇప్పుడు తిరుపతి మీదకి బస్సు వెళ్ళిపోవచ్చు కానీ నడిచి వెళ్తే దాని పేరు తపస్సు అలాగే భోజనం చేసేసి రుద్రాభిషేకం వెళ్ళి చూసి రావచ్చు కానీ భోజనం చేయడం మానేసి రుద్రాభిషేకం చేసుకుంటే ఆ చేసుకున్నది కర్మ అయింది ఆ కర్మ చేయటానికి అంగంగా భోజనం మానేయాలి అవి అదో రూలు నేను శివరాత్రి కండక్ట్ చేసినప్పుడు నేను ఆ రూలు అబ్జర్వ్ చేయించి కొంచెం పట్టుదలగా భోజనం చేసిన వాళ్ళు ఎవరు వచ్చే అభిషేకం చేయడానికి వీలు లేదు అని ఒక కండిషన్ కింద పెట్టి వాడిని ఒకప్పుడు ఇప్పుడు ఏ కండిషన్లో పెట్టండి నేను ఇప్పుడు నవ్వు ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఒకప్పుడు కొంచెం ఖడక్గా ఉండేవాడు భోజనం చేసేవా లేదా లేదు చేయలేదు ఓకే వచ్చి కూర్చుని అభిషేకం అని కండిషన్ కింద పెట్టివాడిని ఎందుకంటే భోజనం చేసే అభిషేకం చేయరాదని ఏదో శాస్త్రం ఎక్కడో చూసుకుంటాను నేను సో ఈ తపస్సు అంటే ఆ ఉపవాసము ఆ కర్మకి అంగమది ఉపవాసం చేసి చేయాలి ఆ కర్మ అది రూల్ అది సో ఇక్కడ ఈ తపస్సు దానికి ఫలమే ఉండదు ఉపవాసానికి ఫలం ఉండదు ఎందుకని అది దేనికి ఏ కర్మకి అంగమో ఆ కర్మకి ఫలం ఉంది కదా ఇంక మళ్ళీ దేనికి ఫలమే ఉంటుంది అంగానికి ఫలం ఉండదు అంగి ఫలమే అంగానికి ఫలం ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్నారనుకోండి వ్రతానికి ఫలం ఉంటుంది ఇంకా వ్రతంలో పీస్ పీస్కి ఫలమే ఉండదు దేవు ధూపానికి ఫలం ఏమిటి దీపానికి ఫలం ఏమిటి అని అడగకూడదు అలా ఉండదు ఫలం మొత్తానికి ఫలం ఉంటుంది కాంట్రాక్ట్ లాగా మళ్ళీ పీస్ పీస్ మీల్ బిజినెస్ ఈజ్ నాట్ ఎలా ఉంటుంది సో కర్మకి ఏ ఫలం ఉంటుందో ఆ కర్మకి అంగంగా ఉండే తపస్సుకి కూడా అదే ఫలము అసలు ఈ ఫలాన్ని బట్టి ఏది అంగి ఏది అంగము అనే నిర్ధారణ చేస్తారు ఫలవత్సన్నిధం అఫలం తదంగం అని ఒక మీమాంసకుల యొక్క న్యాయం ఫలము ఉన్న కర్మ పక్కనే ఉంది దీనికి ఫలం లేదు అంటే ఇది ఆ కర్మకి అంగం అవుతుంది ఫలవత్సన్నిధి ఎందుండే అఫలము దానికి అంగం అవుతుంది తత్వస్య అంగం కాబట్టి అంగానికి వేరే ఫలం ఉండదు అంగం అంటే పార్ట్ టైం అంటే ఇది హోల్ హోల్కే ఫలం ఉంటుంది అంగానికి వేరే ఫలం ఉండదు కాబట్టి ఆ విధంగా కర్మకి అంగంగా ఉండేటువంటి తపస్సు ఉంటుంది ఎందుకు ఈ తపస్సు కర్మే చేసుకుంటే పోలేదు ఆ కర్మకి మళ్ళీ అంగంగా ఈ తపస్సు ఎందుకంటే ఆ కర్మ చేసే యోగ్యతని ఈ వ్యక్తికి సంపాదించి పెడుతుంది తపస్సు దానికి సంస్కారము పురుష సంస్కార లక్షణం దానికి ఫలం వేరే ఉండదు ఆ కర్మ చేయటానికి ఈ పురుషుణ్ణి పురుషుడు అంటే వ్యక్తి ఈ వ్యక్తిని సంస్కరించి ఆ కర్మకి యోగ్యుణ్ణిగా తయారు అప్పుడు వాడు కర్మ చేసి ఆ కర్మ యొక్క ఫలాన్ని పొందుతాడు సో తద్వారా ఈ తపస్సు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం చేసే కర్మలన్నింటిలో ఈ తపస్సు అంగంగా యజ్ఞం చేసేప్పుడు పయోమరతము ఒకటి ఉండేది యజ్ఞం చేసి వాళ్ళు ఆచరిస్తారు అంటే పాలు తాగి ఉండాలి ఐదు రోజులు పాలు తాగి ఉండాలి యజ్ఞం చేయడం చాలా కష్టం ఇంజిక ఉన్నవాళ్ళే యజ్ఞం చేయాలి నీరసంగా ఉంటే యజ్ఞం చేయడం కష్టం ఎందుకంటే ఐదు రోజులు పాలే తాగాలి దానికి పయోవ్రతము అని కాదు ఆ పాలు తాగేదానికి కూడా వ్యవస్థ ఉంటుంది అధ్వర్యుడు ఏవో కొన్ని హోమాలన్నీ అయిన తర్వాత అధ్వర్యుడు వచ్చి ఆ పాలని సంస్కరించి అంటే దానికి ఏదో పరిశేచనం ఇవే ఇవే ఉంటాయి ఇచ్చి ఆ పాలు అందజేస్తాడు యజమానుడికి యజమానుడు తాగుతాడు ఆ తర్వాత సోమిదేవమ్మగారు తాగుతాడు ఐదు రోజులు పాలు తాగి ఆరో రోజు అవభృత స్నానం అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి రెండు వెతుకులు తిట్టారు ఐదు రోజులు ఉపవాసం సో మరి అది తపస్సు అంటే అది సో ఈ విధంగా అది కర్మాంగమైన తపస్సు ఒకప్పుడు తపస్సు ఏ కర్మకే అంగం కాదు స్వతంత్రమైన తపస్సు ఇంకోదానికి అంగం కాదు ఇది ఇండిపెండెంట్ తపస్సు కాబట్టి దీనికి ఫలం దీనికే ఉంటుంది స్వతంత్రంచే ఫలసాధనం ఫలమును సాధింపజేసేటువంటి అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి స్వతంత్రమైన తపస్సు ఏకాదశి ఉపవాసాన్ని ఆ అటువంటి పరిగణిస్తారు ఏకాదశి మీరు ఉపవాసం ఉండడం ఇంకేం చేయక్కర్లేదు ఇవల్ల మీరు మామూలుగా చేసుకోవచ్చు పూజలువి చేస్తే చేస్తారు లేదా దట్ ఏ నథింగ్ డూ విది ఉపవాసం ఉపవాసం ఈజ్ అన్ ఇండిపెండెంట్ తపస్సు అది దాని ఫలం దానికి శివరాత్రి ఉపవాసము ఇండిపెండెంట్ అవ్వచ్చు లేదా అభిషేకం చేసుకునే కర్మకి అంగం కావచ్చు ఓకే టెక్నికల్ డీటెయిల్స్ పర్షికారులు పాయింట్ అవుట్ చేశారు ఈ విధంగా మీరు తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు వెనుక ఆ సంకల్పము శక్తి ఉండాలి తపస్సు ఆ శక్తి అదంతా కూడా ఆ యొక్క ప్రకట రూపమే ఈశ్వరు నుంచే తపస్సు కూడా తర్వాత శ్రద్ధ యత్పూర్వక సర్వపురుషార్థ సాధన ప్రయోగ చిత్తప్రసాద ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ శ్రద్ధ గురించి ఇక్కడే నేను ముండక ఉపనిషత్ ఎక్కడ ఒక అర్థం చెప్పాను యుఎస్ లో శ్రద్ధ గురించి చెప్పారు చెప్పే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి అన్నారు ఇది శ్రద్ధ గురించి చాలా బాగా చెప్పారు మీరు ఇట్ హ్యాస్ కమ్ వెరీ వెల్ అండ్ వీఆర్ మేకింగ్ ఇట్ ఎ సెపరేట్ యూనిట్ అండ్ అలాంటివన్నీ చూస్తూ ఉంటారు అని చెప్పారు సో నేను నిన్ను అనుకున్న అదేదో ఒకటి తెచ్చుకుని వచ్చి ఉండాల్సింది ఏం చెప్పినాం సార్ చూసుకుని ఇక్కడ కూడా చెప్పాలి సార్ ఎందుకంటే చెప్పింది మళ్ళీ అలాగే రావాలంటే అదేమీ ఇట్ మే నాట్ హ్యాపన్ లైక్ దాట్ సో ఎనీవే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ శ్రద్ధ అని శ్రద్ధతో దానికి శ్రత్ ధాటస్ వై హౌ వెల్ ఇట్ కమ్స్ శ్రత్ ధా ఆ పదం అంటే ఏదైనా ధా కింద ధావుతుంటున్నాయి శ్రత్ ఆ తకారం దకారం అవుతుంది శ్రత్ ధా శ్రత్ అంటే సత్యం ధా అంటే ధత్తే సత్యమును నిలబెట్టునది సత్యమును మనకు అందజేయునది మన హృదయంలో సత్యాన్ని ఆవిష్కరింపజేసేది ఏమిటి అంటే శ్రద్ధ ఆ పేరది అది యాటిట్యూడ్ అంట అంటే మన మానసిక ప్రవృత్తి యాటిట్యూడ్కి ట్రాన్స్లేషన్ ఏమిటంటే మానసిక ప్రవృత్తి మనస్థితి మనస్సు అల్లా ఉండాలి విజయతనే శంకరులు అంటున్నారు చిత్తప్రసాద చిత్తప్రసాదము ప్రసాదము అంటే ప్రసన్నత సో కంపోసర్ అని అంటారు మనస్సు ప్రసన్నంగా కంపోజ్డ్గా ఉండాలి ఓపెన్ మైండెడ్నెస్ అది చిత్త ప్రసాదం ఓపెన్ మైండెడ్నెస్ సో అది దాని పేరే శ్రద్ధ ఇంకా శంకరులు అంటున్నారు ఆస్తిక్య బుద్ధి ఇప్పుడు సత్యాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం కదా సపోజ్ ఆ సత్యం ఉందా లేదా అనే విషయంలో సంశయం ఉందనుకోండి డౌట్ ఉందనుకోండి దాన్ని సంశయము సత్యం ఉంది అస్థి అస్థి దిష్టం మతి అని పాలని సూత్రం అస్థి అస్థి దిష్టం మతి దిష్టం అంటే దైవము యూనివర్సల్ పవర్ అస్థి హై ఉంది అనే బుద్ధి మతి అలాంటి ఆలోచన అలాంటి బుద్ధి నిశ్చయం అటువంటి నిశ్చయం ఏదైతే కలదో దానికి ఆస్తిక్య బుద్ధి అని సో అస్థి మీద కప్రచయం వచ్చి యా వచ్చి ఆస్తిక్య అవుతుంది దానికి సూత్రం అస్థిదిష్టం మతి అని కాబట్టి మీరు ఏ సత్యాన్ని తెలుసుకుందుకని ముందుకు సాగుతున్నారో ఆ సత్యమునందు మీకు అస్థి అనే భావం ఉండాలి ఆ రకమైన ఉత్సాహము ఎన్థూజియాసం ఉండి మీరు ముందుకు సాగాలి ఉందో లేదో ఉందంటారా లేదంటారా అనే శంకతోటి కనుక మీరు ప్రవేశిస్తే శ్రద్ధ లోపించింది అని అర్థం శ్రద్ధ వేరు విశ్వాసం వేరు శ్రద్ధ విశ్వాసం ఒకటి కాదు విశ్వాసము అంటే మీరు కనుక ఈ కర్మ చేసుకుంటే ఈ యజ్ఞం కానీ ఈ పూజ కానీ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అది విశ్వాసానికి సంబంధించిన విషయం ఇక్కడ మీరు ఒక సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టినట్లయితే పితృలోకంలో మీ పితరులు సంతృప్తిని పొందుతారు ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం దాంట్లో శ్రద్ధకి చోటు లేదు అక్కడ ఎందుకంటే అది వెరిఫైయబుల్ కాదు మీరు మీ వ్యక్తిగతంగా దాన్ని వెరిఫై చేయటం నిరూపించుకోవటం కుదరదు కానీ అలాగా నమ్మకం మీద వదిలిపెట్టేసేయాలంటే ఇంకా దాన్ని వెరిఫై చేయడం అనేది ప్రసక్తి సో అది విశ్వాసం శ్రద్ధ మాత్రం అలాంటిది కాదు ఎందుకంటే ఇక్కడ విశ్వాసం అతీతమైన విషయం సో ఏ సత్యము గురించి మీరు అన్వేషణ చేసుకున్నారో ఆ సత్యం మీకు లభిస్తుంది యు విల్ నో ఇట్ యు విల్ గెయిన్ ఇట్ నో అండ్ హియర్ इटर को प्रयत्न चुटे मंत्र इंकोटेद उ श्रद्धारा अवसर मे डाक्टर इच्न मे तग्दा बैटा अट्ठे वे अग्को मन देहमु रूम कल पचे मैदे पूर्ति श्रद्धा आधारपड़ी పూర్తిగా శ్రద్ధ ఫెయిట్ హీలింగ్ అంటారు ఇప్పుడు ఈ ప్లెసీబోన్ ఒకటి ఉంటుంది మీరు వినే ఉంటారు ప్లెసీబో అంటే షుగర్ పిల్ షుగర్ పిల్ ఈ మందు ఈ ట్యాబ్లెట్ ఉందనుకోండి మెడిసినల్ మెడిసిన్ ఒక డ్రగ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి అది ఏ లో ఉందో ఏ కలర్ లో ఉందో సరిగ్గా అదే షేప్లో అదే కలర్లో ఐడెంటికల్గా స్టార్చ్ పౌడరు షుగరు వేసవ ట్యాబ్లెట్ తయారు చేస్తారు దాని పేరు ప్లసీబో ఇది డ్రగ్ ఇప్పుడు ఈ డ్రగ్కి ప్లసీబోతో కంపేర్ చేస్తారు ఒకే వ్యాధి ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసుకుంటారు అసలు నిజానికి ఒక్క వ్యక్తి మీద పరీక్ష కదా ఒక వంద మందిని ఇటువైపు టెస్ట్ గ్రూప్ ఇంకో వంద మందిని రెండు మందిని తీసుకుంటారు ఒకే వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని ఈ వంద మందికి డ్రగ్ ఇస్తారు వంద మందికి ప్లసీబో ఇస్తారు ఆ సంగతి వాళ్ళకి తెలియదు ఆ పుచ్చుకుంటున్న వాళ్ళకి తెలియదు వాళ్ళు డ్రగ్ పుచ్చుకుంటున్నారో ప్లసీబో పుచ్చుకుంటున్నారో వాళ్ళకి తెలియదు ఇచ్చి వాడికి తెలియదు డాక్టర్కి కూడా తెలియదు ఓ కమిటీ ఓవర్లుక్ చేస్తుంది ఈ పరీక్షలను అన్నింటినీ క్లినికల్ ట్రయల్స్ అంటారు వీటిని ఆ కమిటీకి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు రికార్డులు పెట్టుకుంటారు సో వాళ్ళు కోడ్ ఒకటి పెట్టుకుని రికార్డు పెట్టుకుని ఆ కోడ్ కోడిఫై చేసి ఇస్తారు ట్యాబ్లెట్స్ కాబట్టి డాక్టర్కి కూడా ఓ సగం ప్లసీబో ఉన్నాయనే తెలుసు కానీ నేను ఇప్పుడు ఇస్తున్నది ప్లసీబో అని డాక్టర్కి తర్వాత వీళ్ళు పేషెంట్స్కి అసలే తెలియదు ఇప్పుడు పరీక్ష రిజల్ట్స్ వస్తాయి ఎంతమందికి తగ్గింది ఎంత తగ్గింది రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చెప్పుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ లేదు ఈ మందులు ఉన్నాయి అలాగే ఉంటాయి ఈ వందకి వంద శాతం తగ్గే ప్రసక్తే లేదు వంద మందిలో డెబ్బై మందికి తగ్గితే అది బాగా పనిచేసినట్టయి ఆ మందు ఎప్రూవ్ అయిపోతుంది ఇంకా మరి క్లిసీబో సంగతి ఏమిటో తెలిసినా కూడా డెబ్బై మందికి తగ్గిందనుకోండి ఆ డ్రగ్ ఎప్రూవ్ చేయడం కొద్ది గట్టి పాయింట్ అంటే ఇది డ్రగ్ యాజ్ నో ఎక్స్ట్రా బెనిఫిట్ ఇది యాజ్ నో ఎక్స్ట్రా పోవాలని తెలిసిపోతుంది కదా ప్లెసిబో ప్లెసిబో డెఫినెట్గా డ్రగ్ కంటే తక్కువ మందికి తగ్గాలి ప్లెసిబో వల్ల తగ్గిన వాళ్ళ పెర్సంటేజ్ కంటే డ్రగ్ యొక్క ఎఫెక్ట్ ఉన్న వాళ్ళ పెర్సంటేజ్ కొంతైనా ఎక్కువ ఉండాలి కనీసం ఇరవై ఎక్కువ ఉండాలి అప్పుడే ఎప్పుడు తర్వాత మీరు ఇది గమనించారు మీరు డాక్టర్లను అడిగితే చెప్తారు మీకు ఈ డ్రగ్స్ ప్రస్తుతం ఉన్న డ్రగ్స్ పరిస్థితి ఏమిటంటే తో పోలిస్తే ఏ డ్రగ్ కూడా నథింగ్ మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైనా సరే ఇరవై ఐదు శాతాన్ని మించి ఏది ఎఫెక్టివ్ కాదు అంటే మీకు ఈ డ్రగ్ డెబ్బై మందిలో డెబ్బై శాతం పనిచేస్తుంది అంటే ప్లసీబో తప్పనిసరిగా యాభై నుంచి అరవై శాతం పనిచేస్తూ ఉంటుంది దాన్ని బట్టి మీకేమర్థమైంది శ్రద్ధ ముందు శ్రద్ధ వల్ల పనిచేస్తుంది శ్రద్ధ ఉండాలి మందు మందు అప్పుడే పంచే శ్లో అంచేతనే మన వాళ్ళు మందు వేసుకునేప్పుడు ప్రార్థన చేసి మందు వేసుకోవాలి తూర్పు వైపు తిరుగు లేకపోతే ఉత్తరం వైపు తిరుగు దానికి ఏదో కొన్ని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ జోడించాలి జోడిస్తే దానివల్ల దాంట్లో శ్రద్ధ నిర్మాణం అవుతుంది అరచేతిలో తీసుకో పక్కన నీళ్లు పెట్టుకో శ్లోకం ఒకటి ఉంది మందు వేసుకునేప్పుడే శ్లోకం శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కడేపరే ఔషధం జాహ్నవితో వైద్యో నారాయణో హరి అని శ్లోకం ఉంటుంది సో ఆ శ్లోకం చదివి కళ్ళు మూసుకుని ఒక్కసారి దేవుణ్ణి ప్రార్థించి ఈ మందు వేసుకుని నీళ్లు తాగేసి వెళ్ళిపోడుకోవడం జరగచ్చినప్పుడు పడుకోవాలి కదా సో ఇవన్నీ చేయాలి దిస్ ఈజ్ హౌ దే డు ఇది దిస్ కైండ్ ఆఫ్ దట్ కెపాసిటీ టు యాక్సెప్ట్ దెపాసిటీ టు హ్యావ్ శ్రద్ధ దిస్ ఎ గ్రేట్ వర్చ్యూ ఈ వర్చ్యూ మన భారతీయ సమాజంలో ఉన్నా ఇది అమెరికన్స్ లేదు అంచేతనే వాళ్ళు మెడికల్గా ఎంత అడ్వాన్స్ అయినా మనకంటే ఎక్కువ దుఃఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు నేను చూసి చెప్తున్నాను చూసి దాని లోపలంతా బాగా ప్రవేశించి పరిశీలించి పరిశోధన చేసి నేను మీకు చెప్తున్నా మన వాళ్ళు ఇంకా శ్రద్ధ మీద వెళ్ళిపోతారు అంతే శ్రద్ధ పా పాలు ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళానికి గోడీ ఇచ్చారు అది వేసుకున్నాం అంతేగాని ఈ రోగం పేరేమిటి ఆ డాక్టర్ ఏమిటి వాడి క్వాలిఫికేషన్స్ ఏమిటని ఇంకా అక్కడి నుంచి రీసెర్చ్ మొదలు పెడతారు అక్కడ అమెరికాలో అయితే డాక్టర్ క్వాలిఫికేషన్స్ అన్నీ వీడికి తెలియాలి ఆ రోగానికి సంబంధించిన సమాచారం అంతా వీడికివ్వాలి ఆ డ్రగ్ గురించిన సమాచారం అంతా వీడికివ్వాలి అంచేతనే పది ట్యాబ్లెట్లతో పాటుగా పది పేజీల సమాచారం కూడా జోడించి ఇస్తారు వీటి చదువుకుని ఇప్పుడు అది వాడు వేసుకుంటాడు ఆ వాడు వేసుకునేప్పుడు ఎలా వేసుకుంటాడంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలేమో అక్కర్లేదేమో అన్న ధోరణంలో వేసుకుంటాడు అది తగ్గిన తగ్గితే తగ్గినట్టు తగ్గకపోతే తగ్గలేదు తగ్గితే హీ కీప్స్ క్వంట్ తగ్గకపోతే డాక్టర్ మీద ఫైన్ షూట్ చేస్తాడు శ్రద్ధ అనే మాటకి లేదు అండ్ దే హ్యావ్ జస్టిఫికేషన్ ఫర్ ఎవ్రీ స్టెప్ వాళ్ళు చేసి ప్రతిదానికే ఓ జస్టిఫికేషన్ ఉంటుంది మన దగ్గర ఈ జస్టిఫికేషన్స్ లేవు ఈ స్టెప్స్ లేవు క్లీన్ నాకు అనారోగ్యంగా ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఆయన ఇచ్చిన మందు వేసుకున్నాం ఇంకా మిగిలిందంతా ప్రారంధాధీనంగా పోర్చి మన ప్రారంభం బాగుండాలి తగ్గాలంటే డాక్టర్ ఏం చేస్తాడు పాపం అని మనమే డాక్టర్ని ఆశీర్వదించి బయటకు వస్తాం ఇక్కడ వైద్యం తేలిక అదే కానీ ఇవ్వట్లేదు అమెరికాలో వైద్యం కఠినమైన సంగతి అదే అంచేతనే మా క్లాసుల్లో వేదాంత క్లాసుల్లో వైద్యులు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు టెన్షన్ తోటి బతుకుతూ ఉంటారు ఆ టెన్షన్ యొక్క ప్రభావం వాళ్ళని వేదాంత క్లాసు కోర్టుకు చాలా హై స్ట్రెస్లో జీవిస్తూ ఉంటారు ప్యూటియబుల్ ఒక డాక్టర్ రిటైర్ అయిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు వాడి మీద కేసులు వేయొచ్చు దీన్ని టెయిల్ అంటారు యూ హ్యావ్ టు కవర్ ది టైల్ అంటే రిటైర్ అయిన తర్వాత ఇరవై ఒక్క ఏళ్ళ దాకా కూడా హీస్ లయబుల్ రిటైర్ అయ్యి పదిహేను ఏళ్ళు అయ్యి కోర్టుకు వెళ్తూ ఉంటాడు ఎందుకంటే పదిహేను ఏళ్ల క్రితం వీడు చేసిన ఒక ప్రొసీజర్ కి ఏదో తేడా వచ్చిందని వాడు కోర్టులో కేసేస్తాడు చాలా ప్రాబ్లమ్స్ సో ఎనీవే శ్రద్ధ అనేది లేకపోతే కోర్టులో కేసులు వేయొచ్చు అన్నీ వేయొచ్చు అంతా నడుస్తూ ఉంది లిటిగెట్ సొసైటీస్ ఇవన్నీ కూడా చాలా లిటిగెంట్ సొసైటీస్ అలా ఉండకూడదు ఇప్పుడు కూడా సో ద కెపాసిటీ టు యాక్సెప్ట్ ద కెపాసిటీ టు సరెండర్ టు ఏ హయ్యర్ పవర్ ద కెపాసిటీ టు ట్రస్ట్ నేను బిలీవ్ అనే మాట వాడటం మీరు గమనించడం లేదో ఇంతవరకు పదం వాడలేదు నేను ది ట్రస్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ బిలీఫ్ ఈజ్ డిఫరెంట్ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ సో దాని పేరు శ్రద్ధ ఈ శ్రద్ధ మంచిదా కాదా అని సోషల్ సైంటిస్టులు మాట్లాడుతూ ఉంటారు నయపాల్ ఒక సోషల్ సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు నయ్పాళ్ళని ఆయన పేరు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినట్టు ఉన్నది మధ్యన విఎస్ నయ్పాల్ నేను ఆయనకు వస్తున్నాడు కృషాను ఆయన అంటారు ఈ భారతీయ సమాజంలో వీళ్ళు అన్నింటినీ యాక్సెప్ట్ చేసేస్తారు వీళ్ళు దేన్ని కూడా క్వశ్చన్ చేయరు దేనికి ప్రొటెస్ట్ చేయరు దేన్ని అపోజ్ చేయరు వీళ్ళు ప్రతీదీ యాక్సెప్ట్ చేస్తారు అంచేతనే లంచం పుచ్చుకునే అధికారులని యాక్సెప్ట్ చేస్తారు మా వాగ్దానం చేసి మాట నిలబెట్టుకొని పొలిటీషియన్స్ని యాక్సెప్ట్ చేస్తారు అన్ని యాక్సెప్ట్ పొలిటిక్స్లో క్రైమ్ను యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేసేస్తారు ఈ సమాజం ఇది చాలా బ్యాడ్ ఇది దిస్ ఈజ్ వైస్ ఆఫ్ దిస్ సొసైటీ అంటూ ఆయన పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాశారు ఆయన విఎస్ నయ్పాల్ గారు ఆయన సోనియా గాంధీ గురించే అసలు వీళ్ళు సోనియా గాంధీని యాక్సెప్ట్ చేసేసారు సోనియా గాంధీని యాక్సెప్ట్ చేసేసారు దేవం ఆల్రెడీ యాక్సెప్టెడ్ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ నెగ్గేసింది కదా మొన్న ఎలక్షన్స్ లో ఆవిడ పార్టీ నెగ్గిందో లేదో కదా ఆవిడ మటుక్కి యాక్సెప్ట్ చేసేశారు అంతే even sonia gandhi is accepted our prime minister will also be accepted malayam singh gar addu padakapothe accepted sonia gandhi gar accept chesaru ante inge denneni accept chesestaru anartham that is the ultimate this indian society yokka very weak point it is and it is very unfortunate ani v s naipal gar yokka asithrayam టాల్స్టా అని ఒక పెద్ద పోయిట్ ఉన్నాడు నేను ఆయనదేదో కొంచెం జరిగాను రష్యన్ పోయిట్ ఆయన ఉన్నాడు భారతీయ సమాజం అంత దివ్యమైన సమాజం అది వాళ్లకు ఆ యాక్సెప్టెన్స్ ఆ ట్రస్టింగ్ పవర్ దే డోంట్ కేర్ ఫర్ ది ఇంజస్టిస్ డన్ బై ది లోకల్ గాయ్ దే యాక్సెప్ట్ ది ఇంజస్టిస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గివన్ బై ఈశ్వరం అండ్ దే హ్యావ్ ది కెపాసిటీ నాట్ టు రెసిస్ట్ ది ఈవిల్ What a great virtue it is. A resilience. Kishtal wasthay, then accept jesey. Si. Yedur kundada a nyayin jesey nha kakna patate, kandashirva chanin jesey, unduku saaget mo nti, a mano bala un, a atma balam unna be. Adhi bharka yenle samajalla unndadhi, iti divyam unam idhi, iti inke ikkadi e samajalla, -ta tap inke e samajalla unna unho le dhidi. Ani Tolstoy, aschari annyi yakhtan jesey. ఇప్పుడు విఎస్ నయ్పాల్ చెప్పినట్టుగా ఈ ట్రస్టింగ్ పవర్ కెపాసిటీ టు ట్రస్ట్ అనేది ఇది వీక్నెసా లేక తాల్ స్టాయి చెప్పినట్టుగా అది వర్చ్యుయా అని నేను ఆలోచిస్తే నేను ఏమో కొన్ని గ్రంథాలు ఇవి మహాత్ములు యొక్క జీవితాలు ఇవి చూస్తే నాకేమనిపించిందంటే టాల్ స్టాయి కరెక్ట్ గా చెప్పాడు విఎస్ నయ్పాల్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ నోబెల్ ప్రైజ్ హీ జస్ట్ డి నాట్ గెట్ ది పల్స్ ఆఫ్ హిందూ ధర్మ అని నాకు కాబట్టి నేను నా వ్యక్తిగతమైన అవగాహనలో ఐ రిఫ్యూజ్ టు రెసిస్ట్ ఈ అది ఫరే సాధు ఇట్ ఈజ్ ఎనివ ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ మ్యాండేటరీ ఈవెన్ గృహస్థులు కూడా గృహస్థులు అంటే సాధకులు కదా విద్యార్థులు వేదాంత విద్యార్థులు కదండి వేదాంత విద్యార్థులంటే వాళ్ళు ఓ రకంగా ఆధా సాధువుల లెక్క పర్సెంట్ సాధువుల కింద లెక్క పూర్తి ఆ గ్రహస్థ రాగద్వేషాలతో ఉంటే అది వేదాంత విద్యార్థులు ఎలా అవుతారు అది సరికాదు కొంతమంది అలా ఉంటారు అది అది వేదాంతం వంట పట్టినట్టు కాదు ముందు వంట పట్టలు ఎదురవేదాంతం కూడా వంట పట్టలు ఎదుర దానికి కాబట్టి ది కెపాసిటీ టు ట్రస్ట్ ఈశ్వర ఇట్స్ ఎ గ్రేట్ కెపాసిటీ అది మనం జాగ్రత్తగా అలవర్చుకోవాలి ఒక రోజు రాక అది మనకి ఆ క్షోభ కలుగుతుంది అన్యాయం కలిగినప్పుడు క్షోభ వస్తుంది ఋషభదేవ చరిత అని భాగవతంలో నేను చూస్తున్నా పంచమ స్కంధంలో ఆయన ఋషభ వృషభదేవ గొప్ప జ్ఞాని అవధూత చాలా చాలా వేషం కూడా అంత పెద్ద గంభీరంగా ఉండేది కాదు ఏదో బట్టలు వేసుకునేవారు జుట్టు కూడా పెద్ద హెయిర్ స్టైలు అది ఏం కాదు చాలా సామాన్యంగా ఉండేవారు ఆయన్ని శుభమహర్షిని కూడా అలాగే వర్ణించారు ఆయన మామూలుగా ఒంటరిగా నడిచిపోతూ ఉండేవారు వెనకాల మంది మార్బలం ఏం ఉండేది కాదు ధర్మోపదేశం అది చేసేవారు కానీ ఒంటరిగానే సంచారం చేసేవారు ఏకాంతంగా ఉండేవారు సో ఆయన ఆయన దగ్గర విద్యార్థులు చదువుకునే సందర్భం అది వేరే కానీ ఆయన ఒంటరిగా సంచారం చేసే రోజు సమయంలో అక్కడక్కడ ఎక్కడ అక్కడికే వెళ్ళేవారు ఈ బస్తీకి వెళ్ళొచ్చు ఈ బస్తీకి వెళ్ళకూడదు అని ఏం లేదు దత్తాత్రేయ మహర్షి వృషభ వీళ్ళందరూ అలా వర్ణించారు భాగవతంలో అక్కడ కొంతమంది అల్లరి మోకలు ఆయన్ని అల్లరి చేసేవారు అల్లరి చేయడంలో ఏం చేసేవారు అంటే భాగవతంలో కొంచెం లోతుగా వర్ణించేస్తారు కొంచెం మోమాటం లేకుండా వర్ణించేస్తారు అది పాఠం చెప్పడానికి కూడా ఇబ్బందికరంగా వర్ణించేస్తారు భాగవతంలో ఆయన మీద రాళ్ళు వేసి రాళ్ళు రాత్రి రాత్రి బెడ్డలు ఇలా వేయడం లేకపోతే అయితే ఈ పేడ ఎండు పేడ ఉంటుంది చూడండి అది వేయడం అని అన్నీ జరగవుతాడు వేస్తే ఆయన శరీరం నవ్వుకుండా ఉంది గడిపిస్తారు హౌ హౌ హీ కుడ్ డూ దట్ అంటే ఆయనకి దేహమునందు అహం అభిమానం ఉండేది కాదు కేవలము ఆత్మనిష్ఠులుగా ఉండేదా ఆత్మ అసంగము ఆత్మ అవికార్యము అచ్చేద్యము ఆత్మకి మానావమానములకు అతీతంగా ఉంటుంది మీరు ఆత్మనికి సమ్మానము చేయలేరు తర్వాత ఆత్మకి అవమానమూ చేయలేదు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి సూర్యుడికి మీరు సన్మానం ఏం చేస్తారో అవమానం ఏం చేస్తారు ఏదో మీ తృప్తి కోసం మీరు దండం పెట్టడమే కానీ సూర్యుడికి మీరు కొత్తగా చేసి సన్మానమూ లేదు అవమానమూ లేదు ఆత్మ కూడా అతిలే అటువంటి ఆత్మనిష్టలో ఉండేవారు వీళ్ళు అవమానం చేస్తే వీళ్ళు చేసినటువంటి తప్పు అఖండిత మనహ మనహ అంటే ఏ రకమైన క్షోభ ఆయన మనస్సులో కలిగేది కాదట అంటే అంత హైయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ సో ద కెపాసిటీ టు యాక్సెప్ట్ ద కెపాసిటీ టు ట్రస్ట్ దట్ ఈజ్ శ్రద్ధ అంటే మీకు చిన్నవాటి మీద దృష్టి పెరిగిపోతే శ్రద్ధ దొరకదు పెద్దదాని మీద అది హయ్యర్ పవర్ మీద మీకు ట్రస్ట్ ఎక్కువైనట్లయితే చిన్న చిన్న ఇష్యూస్లన్నింటినీ కూడా మీరు చాలా అవలీలగా దాటివేయగలుగుతారు దాని మీద మనస్సు అంత క్షోభని పొందదు ఎవడో మనకు రూపాయి ఇవ్వాల్సి ఉండే ఇవ్వలేదనుకోండి చల్త గటింగ్ టీ అని మనం వి ఇగ్నోర్ ఇట్ మరుక్షణంలోనే మర్చిపోతాం అదే వెయ్యి రూపాయలు ఎందుకని మన దృష్టి వెయ్యి రూపాయల మీద ఉంది కనుక ఐఎమ్ గెయినింగ్ థౌజండ్ ఐఎమ్ రెడీ టు లూజ్ ఎవర్ రూపీ నో ప్రాబ్లం ఆ విధంగా బిగ్గర్ ఆ హయ్యర్ పవర్ని ఆ యూనివర్సల్ పవర్ ఈశ్వరుడు అస్థి ఆ ఈశ్వరుని యొక్క శక్తియే సర్వాన్ని నడిపిస్తోంది అక్షర పరబ్రహ్మ నుండి ఈ సర్వము జన్మించింది సర్వము ఆవిర్భవించింది అని ఎప్పుడైతే మీరు సర్వ బ్రహ్మ సర్గ వివేకము అంటారు నామరూపాత్మకమైన ఈ జగత్తు సత్యం కాదు దీని వెనుకనుండేటువంటి ఆ అఖండ సద్రూపమైన పరమాత్మయే సత్యము అక్షర పరబ్రహ్మయే సత్యము అనేటువంటి ఒక భావనని మనస్సులో బ్రహ్మభావనని దృఢంగా అభ్యాసం చేస్తూ ఉన్న సందర్భంలో మీకు ఆటోమేటిక్గా యూ కెన్ రిలేట్ విత్ దాట్ ఆ కమ్యూనియన్ అని అస్థి ఆ హైయర్ పవర్ ఈజ్ అనేటువంటి సత్యము మీరు మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకోగలుగుతారు మీ అనుభవాలని మీరే నెమరు వేసుకుని మీ అనుభవాలను మీరే విశ్లేషణ చేసుకున్నప్పుడు హాయ్ హాయ్ కోయి డౌట్ నహి హై అస్థి అనేటువంటి ఆ అనుభవం ఆ ఆత్మానుభవం మీ మనస్సు మీకే అది తోచేసుకు కానీ దానికి మనస్సు సంసిద్ధంగా ఉండాలి అటువంటి సంసిద్ధత పేరే శ్రద్ధ చాలామంది అంటారు వేదాంతం వింటున్నామండి కానీ ఏమీ ఏమీ ఉపయోగం కలగటం లేదు మీరు చెప్తున్నారు కానీ మా అనిపించట్లేదు అవర్ రిచ్డ్ సెల్ఫ్ ఎలోన్ కంటిన్యూస్ టు బాదరస్ మాకు ఉండే కష్టాలేమి మేము అధిగమించలేకపోతున్నాము అంటారు దానికి హేతువేమి అని ఇది ఒక ఇది ఒక కామన్ కంప్లైంట్ వింటున్నాం కానీ ఏమీ ఏదో వింటున్నా ఇలాగా ఇలా వింటున్నాం ఇలా పోతుంది ఏమీ మార్పు ఏమి రావట్లేదు కైసా అని ఇదో కామన్ కంప్లైంట్ దీనికి సమాధానం ఏమిటంటే మీరు వింటున్నారే కానీ శ్రద్ధతో వింటలేదు శ్రద్ధ లోపించి శ్ర అయితే ఏమిటి శ్రద్ధ శ్రద్ధ ఏమిటి అంటే సర్వ పురుషార్థ సాధన ప్రయోగ అని ఇంకో పదాన్ని వాడార మీరు పురుషార్థము ఏదైనా కూడా కేవలం మోక్షమే కానక్కర్లేదు ధర్మార్థ కామ మోక్షం కూడా ఈ పురుషార్థాలకి సంబంధించి మీరు ఏ సాధనాన్ని ఏ ఉపాయాన్ని అనుష్ఠించినా ప్రయోగం అంటే అనుష్ఠించటం ఏ ఉపాయాన్ని అనుష్ఠించినా దానికి ఈ శ్రద్ధ అత్యవసరము సో మీరు యూనివర్సిటీలో చేరి డిగ్రీ సంపాదించాలన్నా మీకు శ్రద్ధ కావాలి ఒక చిన్న బిజినెస్ మొదలుపెట్టి ధనాన్ని సంపాదించాలన్నా శ్రద్ధ కావాలి తర్వాత ధర్మాన్ని సాధించాలి దాన ధర్మాలు ధర్మాన్ని సంపాదించుకోవాలి పుణ్య పుణ్యక్షేత్రాలు సందర్శించటం కానీ తీర్థస్నానాధికం కానీ లేక యజ్ఞయాగాదులు కానీ పూజా పురస్కారాలు కానీ ఇవన్నీ చేసి మేమేమో తపస్సు చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి ధర్మము అంట ప్రాణం దానికి కూడా శ్రద్ధ కావాలి మోక్ష పురుషార్థము అంటే ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తులు కావాలి అనుకున్న దానికి కూడా శ్రవణము మననము మొదలైనటువంటి మనం చేస్తున్న ప్రయత్నం ఏదైతే దీనికి కూడా శ్రద్ధ కావాలి ఏ పురుషార్థము సిద్ధించదు శ్రద్ధ లేకపోతే అజ్ఞాశ్రద్ధధానశ్చ అని శ్రీకృష్ణుడు ఆ సంశయాత్మ వినశ్యది అని అంటాడు అజ్ఞుడు అశ్రద్ధధానుడు వీడు అజ్ఞాని అజ్ఞాని అయ్యి శ్రద్ధ ఉంటే వాడు కృతార్థులైపోతాడు ఏమీ పర్వాలేదు కానీ అజ్ఞాని అయ్యి ఉండి శ్రద్ధ కూడా లేకపోతే ఇంకా వాడికి వాడిని ఉద్ధరించమే వాడికి కదా మహాత్ములు అంటుంటే విన్నా వాడికి తెలియదు చెప్తే వినాడు ఇంకా వాడు బాగుపడిది లేదు అది తప్పు కాదు చెతే వినందుకు తగిన మనస్థితి ఉండాలి దాని పేరే శ్రద్ధ కాబట్టి మీరు మీరంటే మీరు కూర్చున్న నలుగురుని కాదు అసలు వేదాంత శ్రవణం చేసేటువంటి వ్యక్తులు శ్రద్ధ లేకుండా శ్రవణం శ్రద్ధ అంటే ఏమిటంటే ఓపెన్ మైండెడ్నెస్ మీరు శ్రవణం ఎలా చేయాలో సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం విస్తారంగా చెప్తున్నాను నేను శ్రవణం ఎలా చేయాలంటే మీరు శ్రవణంలో ఇదిగో నేను శ్రవణం చేయడానికి కూర్చున్నాను ఇక్కడ ఐస్టర్ సోన్ సో ఇక్కడ వేదాంత శ్రవణం చేయడానికి వచ్చాను వేదాంత క్లాస్ అటెండ్ చేయడానికి వచ్చాను వేదాంత శ్రవణం కూడా కాదు వేదాంత క్లాస్ అటెండ్ చేయడానికి వచ్చాను నెంబర్ వన్ ఏదో ఆయన స్వామీజీ ఆయన వేదాంత క్లాస్ చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నాము ఇదిగో ఈ హాల్లో కూర్చున్నాము ఇది ఇది మనస్సు ఆ విధంగా స్థిరం చేసుకుని కూర్చొని ఇదిగో ఇప్పుడు ఆయన చెప్తున్నారు పుస్తకంలో వాక్యం చదివారు ఉండక వాక్యం చదివి ఏదో భాష్యవాక్యం చదివి దీనికి చెప్తున్నారు అని ఇలాగ మొత్తం ఈ స్ట్రక్చర్ అంతా ఈ భేద బుద్ధి అంతా కూడా స్థిరంగా పెట్టుకుని మీరు వింటే దానికి శ్రద్ధ లేదు అని అది అది విని పద్ధతి కాదు వింటున్నారు వినమే అవుతోంది కానీ శ్రోతను నేను శ్రావయీత ఆయన శబ్దము శబ్ద ప్రయోగము పదాలు ఈ వాక్యాలు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు వ్యాసుడు ఇలా చెప్పాడు వేదం ఇలా చెప్పింది అని చక్కగా మీకు ఈ భేదము నేను అది ఆయన ఈ భేదమంతా లాగే పెట్టుకుని ఉంటే మీకు శ్రవణం జరగలేదనర్థం తెరీనో శ్రవణం అనేది అది గౌణశ్రవణం అయిపోయింది మెయిన్ శ్రవణం కాలేదు మెయిన్ శ్రవణం అంటే ఏటో తెలుసునండి మీరు ఆలో మీరు నేను ఆలోచించాలి యూ యూ షుడ్ నాట్ ఇమీడియట్లీ క్వశ్చన్ ఇట్ యూ థింక్ అబౌట్ ఇట్ మెయిన్ శ్రవణం అంటే వినేటువంటి వ్యక్తి ఉండడు పాఠం చెప్పే వ్యక్తి ఉండడు మిస్టర్ ఐఎమ్ ది మిస్టర్ సోవన్సో వింటున్నాను ఆయన మిస్టర్ సోవన్స చెప్తున్నాడు అనేటువంటి చెప్పేవాడు వినేవాడు అనే విభాగం ఉండదు తర్వాత పదములు కూడా ఉండవు పదములు కూడా ఉండవు పదములో యొక్క ఇది పదము ఇది దీనికి అర్థము అనే పద పదార్థ విభాగం కూడా ఉండదు కేవలము అండర్స్టాండింగే ఉంటుంది మీరు సినిమాలో అబ్జార్బ్ అయిపోయి సినిమా చూస్తున్నారనుకోండి అబ్జార్బ్ అయిపోయి చూస్తున్నారు అప్పుడు ఏముంటుంది ఇలాగే ఉంటుందా ఇప్పుడు చెప్పినట్టుగానే ఉంటుందా ప్లస్ సినిమాలో మీరు అబ్జార్బ్ కాలేకపోయారనుకోండి ఏమిటి వీడు వచ్చాడా ఇప్పుడు ఏమవుతుంది దీని తర్వాత వాడేమవుతుంది చూద్దాం కదా సి అన్నట్టుగానే చూస్తున్నారు అనుకోండి డ్రాగింగ్ అయిపోతుంది ఆ సినిమా అబ్జర్బ్ అయిపోయారనుకోండి ఆ డైరెక్టర్ యొక్క ప్రతిభను బట్టి ఇట్ మేక్స్ యూ రిజాల్వ్డ్ ఇన్ ఇట్ అబ్జర్బ్ అయిపోతారు కంప్లీట్గా అబ్జర్బ్ అయిపోతారు అబ్జర్బ్ అయిపోతే హీరో యొక్క సుఖం మీ సుఖం అయిపోతుంది హీరో యొక్క దుఃఖం మీ దుఃఖం అయిపోతుంది అక్కడ ఉండే రసాలన్నీ మీ రసాలు మీరు వేరే తెర వేరే తెర మీద బొమ్మలు నేను ఇక్కడ కూర్చున్నాను తెర అక్కడ ఉంది తెర మీద బొమ్మలు ఉన్నాయి సీట్లో నలుగులు ఉన్నాయని ఇలాగ ఇవన్నీ ఉంటే ఇంకా మీరు మీరు ఏం చూస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు ఏమీ ఉండవు యు గట్ టోటల్లీ అబ్జార్వ్డ్ ఆల్ దిస్ డివిజన్ ఇట్ ఈస్ రిజాల్వ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ కమ్యూనియన్ దానికి యోగ మూర్తి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టరు బీపీ పరీక్ష చేసి బీపీ ఉందేమో అని మీకు శంక కలిగింది శంక కలిగితే బీపీ చూడమని వెళ్ళారు ఆయన బీపీ చూసి ఆయన ఏమంటారంటే మీకు బీపీ లేదండి మీరు చాలా హెల్దీగా ఉన్నారండి అంట అంటే దెన్ ద రిజల్ట్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఆయన బీపీ లేదని చెప్పినాడు బీపీ అనగా బ్లడ్ ప్రెషర్ అది ఉన్నట్లయితే ఎలా ఉంటుంది అది లేనట్లయితే ఇలా ఉంటుంది అది ఆయన లేదని చెప్పాడు ఇని మరి ఆయన ఎలా చెప్పాడో ఏం చెప్పాడో నా నిజంగా ఉందో లేదో ఇలా ఆలోచిస్తారా మీరు దేర్ ఈజ్ ఓన్లీ జాయ్ ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత ఏముంది ఆ మాటలు లేవు ఆ మాటల యొక్క అర్థం లేదు ఇంకేమీ లేదు ఓన్లీ జాయ్ ఈజ్ దే అది యథార్థమైన శ్రవణం ఎందుకంటే అటువంటి శ్రవణం మీరు సపోజ్ న్యూటన్స్ లా గురించి చెప్పాను అనుకోండి ఏదో లెట్రల్స్ లాస్ ఆఫ్ మోషన్ వన్ టూ త్రీ చెప్పాను అనుకోండి అక్కడ అటువంటి యథార్థమైన శ్రవణం కుదరదు అనిచేతనే అక్కడ శ్రవణం అక్కర్లేదు రీడింగ్ కూడా సరిపడుతుంది ఎందుకంటే అక్కడ వస్తువు సబ్జెక్ట్ మ్యాటరు మన ఆత్మ వెరేజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆత్మ కాబట్టి ఆత్మ గురించి ఏదైనా చెప్తే వెంటనే How you take it? Atma pornamo ne japano kondai. How you take it? Are you able to relate to it in terms of that communion problem of me? For example, meeku konni kamanal onna inu kondai. Konni predilections. Entai, konni samskar ala vasana ala onta. Konni vasana ala, mano vasana ala. ఉన్నాయనుకోండి అంటే మీకు ఫలానా ఫలానా ఫలా గు ఉండి తీరాలి అనేటువంటి ఒక కామన బాగా దృఢంగా ఉన్నట్లయితే దాన్ని వాసన అంటారు కొన్ని వాసనలు ఉన్నాయనుకోండి మీ మనసులో కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయనుకోండి ఫలానా వాడు అలా చేశాడు వీడులా చేశాడు తర్వాత మీకు కొన్ని భయాలు కొన్ని సూపర్ స్టిషన్స్ ఉన్నాయనుకోండి కొన్ని కొన్ని ఫ్యాడ్స్ అంటారు కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయనుకోండి ఏదో నాకు కుక్కపిల్లంటే ఇష్టం నాకు గుర్రపల్లెం అంటే ఇష్టం ఇలాంటివి కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయనుకోండి ఈ ఇవన్నీ ఉన్నటువంటి మనస్సుతోటి మీరు శ్రవణం చేసినప్పుడు దట్ మైండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ స్క్రీన్ అండ్ మీరు స్క్రీన్ అడ్డంగా పెట్టుకుని శ్రవణం చేస్తూ ఉంటారు పూర్వకాలం కథ ఒకటి చెప్పి రాజకుమారి ప్రిన్సెస్ గారు గురువు గారి దగ్గర సంగీతం నేర్చుకుంది స్క్రీన్ అడ్డంగా పెట్టుకుని సంగీతం నేర్చుకుంది అని ఏదో కథ విన్నారా మీరు ఎందుకంటే పరపురుషుల్ని చూడకూడదు కనుక ఆయనకి ఈవిడికి మధ్యలో స్క్రీన్ వేసేస్తారు ఆయన పాడతాడు ఈవిడ పాడుతుంది ఎవరి తప్పులు ఉంటే దిద్దుతూ ఉంటారు స్క్రీన్ అడ్డంగా ఉండి ఆవిడ సంగీతం నేర్చుకుంది ఒక కథ ఒకటి మనం వేదాంతాన్ని చక్కగా అలాగే శ్రవణం చేస్తూ ఉంటాం ఒక స్క్రీన్ ఒకటి అడ్డంగా వేసుకుని శ్రవణం చేస్తూ ఉంటా మన మనస్సు ఎటువంటి మనస్సు ఏ మైండ్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ వేరియస్ డిజైర్స్ ఫియర్స్ ప్రీ డైలక్షన్స్ ప్రెజడ్యూసెస్ అండ్ కంక్లూషన్స్ అండ్ ఇటువంటి కంక్లూషన్స్ అన్ని పెట్టుకుని నేను ఫలానా నాకు బాధ్యతలు ఉన్నాయి నాకి సోషల్ స్టేటస్ ఉంది నాకు ఉంది నాకు అది ఉంది నేను ఇది లేకపోతేలాగా అది లేకపోతే ఎలాగా నాకు ఇంత స్టేటస్ ఉంది నేను స్వామీజీకి చాలా కావాల్సిన వాడిని అయితే స్వామీజీకి నాకు అంత బాగా దగ్గర సంబంధం లేదు అని ఇంక ఇవన్నీ పెట్టేసుకుని అదొక స్క్రీన్ వేసేసి